పటాలు వట్టినాడు కొమరలి మాల బాలు వట్టినాడు కొమరలి మాలనా సకాని దేవుడేమో కొమరలి మాలనా సకాని దేవుడేమో కొమరలి శ్రీశైల పర్వతాము కొమరలి మాలనా శ్రీశైల పర్వతాము కొమరలి దేవుడు రావటె కొమరలి మాలనా దేవుడు రావటె కొమరలి ఎడుగురు బల్జవాలు కొమరలి మాలన్నా ఎడూరు బలు కొమరలి మాలనా మాసెల్ల పోత ఉంది కొమరలి మాలనా లి కొరలి జంబు చేసుతాము కొమరల్లి మాలన్న ఈ జంబు చేసు కొమరలి వాళ్ళన్న మా సిన్ని చెల్లెలోని కొమరల్లి మాలన్న మా సిన్ని చెల్లెలోని కొమరలి వాళ్ళన్న తీసుకొచ్చుకుంటామని కొమరల్లి మాలన్న తీసుకొచ్చుకుంటామని కొమరల్లి దేవుడేమో కొమరలి వెనకాకు చూసినాడు కొమరల్లి మాలన్న వెనకాకు చూసినాడు కొమరలి బూడా కొమరల్లి మాలన్న బలని కూడా కొమరలి కళ్ళ చూసినాడు కొమరలి మాలన్న కల్లానే చూసినాడు కొమరలి బామ పొగురమ్మ కొమరలి మాలన్న ఓ బామ మీ అన్నలు వస్తావు కొమరెల్లి మాలన్న మీ అన్నలు వస్తావుండ్రు కొమల్లి మాలన్న నాతోటి ఉంటావానే కొండల్లి మాలన్న నాతో ఉండవానే కొమరలి మాలన్న వన్నాల పట్నమైన కొమరెల్లి మాలన్న వన్నాల పట్నమైనా నా తోటి చెప్పు బాలా కొమరెల్లి నా తోటి చెప్పు బాలా కొమరల్లి మాలన్న పల్లానే పలాన జ వాటి కొరల్లి మాలన్న నిన్ను మూడు గుదులు కొద్దీ కొమరల్లి మాలన్న మూడు గుదులు కొద్దీ కొండరలి మాలన్న మాయన్నెంట వాతా కొమరల్లి మాలన్న మా అన్నలంటా కొండరలి మాలన్న మాయన్న ఎంట వాతా కొమరల్లి మాలన్న మా అన్నవాత కొండలి మాలన్నా ఇట్లయితే కూడానేమో కొమరల్లి లి మాలన్న చెప్పి కొండలి సేవుడేమో కొమరల్లి మాలన్న సకాని దేవుడేమో కొమరలి మాలన్న ఏమాన చెప్పబట్టే కొమరల్లి మాలన్న ఏమాను చెప్పవట్టే కొమరలి మాలన్న వన్నాలు గారు బామ్మ కొమరల్లి మాలన్న వన్నాలు గారు బామ్మ కొమరలి మాలన్న kemelli mallanna varagamu sulamu todi kemelli mallanna varagamu sulamu todi kemelli mallanna dongale jamputharu kemelli mallanna daragara jamputharu kemelli mallanna nuvaita gudanayya kemelli mallanna nuvaita gudanayya kemelli mallanna guramu nadipi kemelli mallanna guramu nadipi kemelli mallanna sakkani dongalali kemelli mallanna sakkani నదుసినాడు కొమల్లిమాలన్న తెనదుసినాడు కొమల్లిమాలన్న వాడము ఆడిపోయి కొమల్లిమాలన్న వాడము ఆడిపోయి కొమల్లిమాలన్న ఓ సెల్లబోగురమ్మ నా సిన్ని సేల్లాల ఓ సెల్లబోగురమ్మ నా సిన్ని సేల్లాల ఓ సెల్లబోగురమ్మ నా సిన్ని సేల్లాల వన్నాల మున్నమ్మ కొమల్లిమాలన్న వన్నాల మున్నమ్మ కొమల్లిమాలన్న మా మూల జంపి తీవి కొమల్లిమాలన్న మా మూల ंपी टीवी कोमरली मालना गंपी टीवी कोमरली मालना सकानी बोगू रम्मा कोमरली मालना सकानी बोगू रामा कोमरली मालाना किंडी की दुमकी नारी कोमरली मालना किंडी की दुमकी नारी कोमली मालाना मुचाल कोंगू तोड़ी कोमरली मालना मुचाल कंगू तोड़ी कोमरली मालाना komrelli maallanna na sinni annalaya komrelli maallanna na sinni annalaya komrelli maallanna na sinni naadula komrelli maallanna na sinni naadula komrelli maallanna ayyella vaastana komrelli maallanna ayyella vaastana komrelli maallanna padivella pappa kai the komrelli maallanna padivella pappa kai the komrelli నీ కళ్ళ వర్తనయ్యా కొమరల్లి నీ కళ్ళ వర్తనయ్యా కొమరలి మాయన్న లైతలేపు కొమరల్లి మాలన్న మాయన్న లైతలేపు కొమరలి మాయాన తోటి కూడా కొమరల్లి మాలన్న తోటి కూడా కొమరలి సకాని దేవుడేమో కొమరల్లి మాలన్న దేవుడేమో కొమరలి మాలన్న బజల్ల లేపినాడు కొమరల్లి మాలన్న లేపినాడు కొమరలి మాలన్నా కూడా కొమరల్లి కూడా కొమరలి మల్లయని సంపదమాని కొమరల్లి మాలన్నా మల్లయరలి మల్లారే వస్తా ఉండు కొమరల్లి మాలన్నా మల్లానే వస్తా ఉండు కొమరలి మాలన్న ఇట్లైతే కూడానేమో కొమరల్లి మాలన్నా చెప్పి కొమరల్లి మాలన్న చెప్పి కొమరల్లి కరేని కుక్కలాని కొమరల్లి కరేన కుక్కలానే కొమరలి చేసినాడు కొమరల్లి మాలన్న చేసినాడు కొమరలి చెలున్న పాకాగాలు కొమరల్లి మాలన్న కొమరలి కుక్కలకు గూడనేమో కొమరల్లి మాలన్న కుక్కల కొమరలి మాలన్న ఉప్పుని గొలుసులేము కొమరల్లి మాలన్న ఉప్పులుసు కొమరలి మాలన్న మల్లన్న చేసినాడు కొమరెల్లి మల్లన్న చేసినాడు కొమరలి సకాని దేవుడేమో కొమరల్లి మాల ేవుడే కొమరలి మాల శ్రీశైల పర్వతము కొమరలీ మాలన్నా శ్రీశైల భగవతము కొమరలీనా శ్రీశైల పర్వతము కొమరలీ మాలన్నా శ్రీశైల భగవతము కొమరలి దేవుడు చేరవచ్చే కొమరలి మాల దేవుడు చేరవచ్చే కొమరలి ప్రధాము బండవీరా కొమరలి మాలన్నా ప్రీరా కొమరలి గుర్రాంబు వాగిరీ కొమరలి మాలన్నా గుంబు వాగి బాబాల భోగురంని కొమరలి మాలనా బాబాల భోగరండి కొమరలి భండార మీదనేము కొమరలి మాలనా భండార మీద నేము కొమరలి కుందెట్టినాడు కొమరలి కుందాడు కొమరలి కుసు వెట్టినాడు కొమరలి మాలన్నా కుందేటినాడు కొమరలిందరేము కొమరలి మాలనా దేవాతనేము కొమరలి మా యు పూతి తోటి కూడారళ్లి కంబు వాడినారు కొమరలి కమరలి నేరైతే గూడనేమో కొమరలి మాాలేడనేమో కొమరలి పేయల పాండారు కొమరల్లి మాాలి మాలనా పుట్టేడు పాండ कंबु वार्ता रानी कमी माल ना कंबू ना ना वर्तानी कौमली वाला पसंद सोट ఏజేమో కొమరలి మాలనా గిరి ఏజేవా కొమరలి మాలనా మళ్ళన్న గట్టినాడు కొమరలి మల్లన్న గట్టినాడు కొమరలి మాలనా మకాకు వాటె కొమరలి మాలనా మకాటే సకాని దేవుడేమో కొమరలి మాలనా సకాని దేవుడేవా కొమరలి వచ్చినాడు కొమరెల్లి మా అల్లన్న వచ్చినాడు కొమరలి పసుపునే తోటలేమో కొమరల్లి మా అల్లన్న పసుపు తోటలేమో కొమరలి పసుపునే తోటలేమో కొమరల్లి మా అన్న పసుపు కొమరలి కండ్లానే చూసినాడు కొమరల్లి మా అల్లన్న కళ్ళానే చూసినాడు కొమరల్లి తృపానే వాళ్ళ దగ్గర కొమరల్లి మల్లన్న దగ్గర కొమరలి మల్లన్న గూడలేమో కొమరెల్లి म कुमर मालना जी तंबू उंटना कुमरली मालना जी तंबू मालना सका देवड़ेमो कुमरली मालना सकाना जी तंबू जयटे कुमरली मालना जी तंबू जय वे कुमरली मालना सकाने तिरकलेमो कुमरली मालना सका तिरकलेमा कुमरली मालना ట్రి కొమరెల్లి మాలన్న చాల ముట్రి కొమరల్లి జీతంబు ఉంచుకుంద్రీ కొమరెల్లి మాలన్న జీతం కొమరల్లి మాలన్న ఒర్రోకు తోటనేమో కొమరెల్లి మాలమ్మ ఒర్రోకు తోటనేమో కొమరల్లి మాలన్న పచ్చాగా ఉన్నదేమో కొమరెల్లి మాలన్న పచ్చాగా ఉన్నదేమో కొమరెల్లి మాలన్న ఒర్రోకు కూడానేమో కొమరెల్లి మాలన్న ఒరకు కూడా వెల్లనన్నయే నీనే పొయినాడి కొమరెల్లిమాలన్నయే నీనే పొయినాడి కొమరెల్లిమాలన్నయేదేని మాయవాని కొమరెల్లిమాలన్నయేదేని మాయవాని కొమరెల్లిమాలన్నా సకాలిదేవి నీకీ కొమరెల్లిమాలన్నా సకాలిదేవి నీకీ కొమరెల్లిమాలన్నా త్రకాలు జతియారు కార్ చెప్పినారు కొమరలి మాల వా యొక్క దేవుడేమో కొమరలి మాలన్నా వా దేవుడేమో కొమరలి మాలనా ఏమాను చెప్పవటే కొమరలి మాలనా ఏమాను చెప్పవటే కొమరలి కర్రౌని రే నయ్యా కొమరలి మాలే నయ్య కొమరలి మాలనా కర్రౌని వచ్చి గూడ కందూరు చేసినారు కొమరల్లి మాలన్న కందురు చేసినారు బాడువా చూసినారు కొమరల్లి మాలన్న బిర్యానీ వండినాడు కొమరల్లి మాలన్న బిర్యానీ వండినారు కొమరలి సకాని తిరుకలాకు కొమరల్లి మాలన్న సకాని తిరుకలాకు కొమరలి మాలన్న గంజాయి కూడానేమో కొమరల్లి మాలన్న గంజాయి కూడా తయారు చేసిన తయారు చేసినారుగలకు రామరలి మాలనా దుర్గా కొమరలి మత కొని దుర్గలేమో కొమరలి మాలనా కొని దుర్గలేమో కొమరలి పడిపోయినారు సక్కాని పసుపుడా కొమరలి మాలనా సని పసుపు గోడ కొమరలి మాలనా తూనే కొన్నడేమో కొమరల్లి మాలన్నా తోనే కొనడేమో కొమరలి మాలనా పసుపునే బాండారు కొమరల్లి మాలనా పసువుండారు కొమరలి మాలనా శతానే పట్టినాడు కొమరల్లి మాలన్నా శతానే శ్రీశైల పర్వతంబు కొమరల్లి మాలనా శ్రీశైల పర్వతంబు కొమరలి మాలనా శ్రీశైల పర్వత నిధి ఎవార్డు ली मालना सकाने तिरले मोकम रली मालना सकाम रली मालना जितेन लागू लाकम रली मालना जितेन लागू लाकमली पोटी तिरकले मोकमरली मालना पोटी तिरकले मौकम रली అచ్చేనే కూరదిన్నా కొమరలి మాలన్నా పచ్చేనే కూరదిన్నా కొమరలీ మాలన్నా పాఠాని తృకలే మా కొమరలీ మాలన్న పాఠాని తృకలే మా కొమరలి మాలనా మల్లన్న వెంటే కొమరల్లి మాలన్న మల్లన్న వెంటే కొమరలి మాలన్నా యొక్క దేవుడేమో కొమరల్లి మాలన్న యొక్క చూసినాడు కొమరల్లి మాలన్న చూసినాడు కొమరలి మాలన్న తృకొల్ల రాకడా కొమరల్లి మాలన్న త్రికొల్ల మల్లన్న కండ్ల దూసే కొమరల్లి మాలన్న మల్లన్న కండ్ల దూసే కొమరల్లి నేనేమి చేతున్నాను కొమరల్లి మాలన్నా నేనేమి చేతున్నాను కొమరల్లి మాలన్నా నేనేమి చేతున్నాను కొమరల్లి మా లి ప్రాణాలతోటి నేను కొమరల్లి మాలన్న ప్రాణాలతోటి నేను కొమరల్లి మాలన్న బతికేటట్టు లేదు కొమరల్లి మాలన్న లేదు కొమరలి సకాని గంగదేవి కొమరల్లి మాలన్న గంగదేవి కొండలి మాలన్న గంగడ్డ అయ్యినది కొమరల్లి ఓ తల్లి గంగదేవి కొమరెల్లి ఓ తల్లి తృతాలు కూడానేమో కొమరల్లి మాలన్న తృతాలు కూడానేమో కొమరల్లి మాలన్న ఎంబాడి కలిగినారు కొమరల్లి మాలన్నా ఎంబాడి తగినారు కొమరలి మాలన్న కాపాడు కన్న తల్లి కొమరల్లి మాలన్నా కాపాడు కన్న తల్లి కొమరల్లి మాలన్న సక్కాని దేవుడేమో కొమరల్లి మాలన్న సక్కాని దేవుడేమో కొమరల్లి మాలన్న సక్కాని బాండారు కొమరెల్లి మాలన్నా సక్కాని బాండారు కొమరలి మాలనా ను ర్రేన కుక్కమయ్యి కొమరల్లి మాలన్నా కరణ కుక్కమయ్యి కొడలి మాలంగా గంగాల దుంకినాడు కొమరలి గంగాల దుంకినాడు కొండలి మా తల్లి గంగదేవి కొమరలి మా తల్లి గంగదేవి కొమరలి కొయ్య కొమరలి మాలన్నా నా కొయ్యాలయ్యా సాయంబు వైద నేను కొమరలియ్యా య్యా సకాలి దేవినేమో కొమరలి మాలయ్యా సకాలి దేవి నేమో కొమరలియ్యాములే పినాలి కొమరలీ మాలయ్యాములే పినాలి కొమరలియ్యా మా యొక్క దుర్కలేమో కొమరలి మా యొక్క దుర్కలేమో కొమరలి మాాలయ్యా పస్తూనే బాడారు కొమరలి మాలయ్యా పస్తూనే బాడారు కొమరలి మాలయ్యా ఎంగిలీ వయ్యాలి కొమరలి మాాలయ్యాంగిలి కొమరలి మాాలయ్యా ఎల్లి పో డే మో కొమరలియ్యాడే మో కొమరయ్య సిలు తురుక వాళ్ళు కొమరలి కొమరలియ్యాయవాణి కొమరలి మాాలయ్యాయ కొమరలి మాాలయ్యా మనమల్ల కొట్టుదాము కొమరలి మాాలయ్యా మనమల్ కొట్టుదా మో కొమరలి మాలయ్యా గంగదేవి మీద చకులు వేసినారు కొమరలి మాలయ్యాకు వేసినారుయి కొమరలియగిపోయి ద్రణి మీద మడ్డలేమో కొమరలి మాలయ్యాడ్డలేమో కొమరలియ బడు మాలయ్యా కొమరలి మాలయ్యాడు మాలయ్యా కొమరలియ్యా కన్నానే దూసినాడు కొమరలి మాాల కొమరాలి మాలయా తృపేనా ఆస్థానేమాయ్యా తృపీమో కొమరాలి మాలయామో కొమరాలి మాలైయామారాలి గోడా కొమరాలి మాలైయా కాలి ఆస్థా కొ మాలయా ఆస్థాలి మాలైయా తృపా కొమరలి కూటాలే వణి చెప్పి కొమరలీ మాలయాట వాణి చెప్పి కొమరలి మాలయా వాస్తాకి కొమరలి మాలయా తల్లి వాస్తాకి కొమరలి మాలయా బంగాలి అస్తవే మో కొం బంగాలి అస్తవే మో కొం దేవుడుగా జరలి మాలయా దేవుడు మాలయా గంగదే కొమరెల్లి మాలయ్య ఓ తల్లి గంగదేవి కొమరెల్లి తల్లి గంగదేవి కొమరెల్లి మాలయ్య ఓ తల్లి గంగదేవి కొమరెలి మాలయ్య పెళ్లి నేను కూడా కొమరెల్లి మాలయ్య పెళ్లి కొమరెల్లి మాలయ్య చేసుకుంటప్పుడేమో కొమరెల్లి మాలయ్య చేసుకుంటే గంగాని తానకి కొమరెల్లి మాలయ్య గంగా కొమరల్లి మాలయ్య నేనల్ల వస్తాను మంచిది వన్నవే మోకం రెల్లి మాలయ్య మంచిది వన్నవే మోకం రెల్లి మాలయ్య మా తల్లి గంగదేవి కొమరల్లి మాలయ్య మా తల్లి గంగదేవి కొమ్మరల్లి మాలయ్య మరి కెల్లి దేవుడే మోకం రెల్లి శ్రీశైలం వచ్చినాడు కొమరెల్లి మల్లయ్య శ్రీశైలం వచ్చినాడు కొమరల్లి మాలయ్య శ్రీశైలం వచ్చినాడు కొమరెల్లి మల్లయ్య శ్రీశైలం వచ్చినాడు కొమరల్లి మాలయ్య సక్కాని పేర్లిల్లు కొమరెల్లి మాలయ్య య్యా శనివారం నాడుడేమో కొమరలి మాలయ్య శనివారం కొమరలి మాలయ్యా సర్పెల్లి పీలగాడు కొమరలి మాలయ్య సర్బెల్లి పీలగాడు కొమరలి మాలయ్యా సక్కాని దేవుడేమో కొమరలి మాలయ్య సక్కాని దేవుడేమో కొమరలి మాలయ్యా మలయ్యలాగనికి కొమరలి మాలయ్యా మలయ్యలాగకి కొమరలి మాలయ్యా దేవాన దేవతూలు లక్ష్మీ దేవి నేమో కొమరలీ మాలయ్యా లక్ష్మీ దేవి నేమో కొమరలి తల్లి పార్వతి కొమరలి మాలయ్యా మా తల్లి పార్వతి కొమరలి మాలయ్య మా తల్లి పార్వతి కొమరలి మాాలయ్యా మా తల్లి పార్వతి య్య సారాసుపాతినే మోకం రెల్లియ్య సరాసు దేవాతలు వచ్చినారు కొమరల్లి మాలయ్య దేవాతలు వచ్చినారు సనిలా గాలు కొమరల్లి మాలయ్య సకానిలా గాలు మాలయ్య మల్లయ్య కూడానే మోకం రెల్లి మాలయ్య మల్లయ్యూడల్లియ్య లగ్గంబు గూడనే మోకం రెల్లి మాలయ్య లగ్గంబుడనే కొలియ మధవారం నాడు పొద్దుకల్లా కొమరలి మాలయ్యా మళ్ళా పొద్దుకల్లా కొమరలి మాాలయా మళ్ళా పొద్దుక సకాని దేవతలు కొమరలియ్య సకాని దేవతలు కొమరలియ్య మలయ్య గుడనే మా కొమరలియ్యాలయ్య బండారు పూసినారు కొమరలి కొమరలియ్యా వా తల్లి ప్రోగారం వా కొమరలియ్యా కొమర బోరమ్మ గుడనే మా కొమరలి మాలయ్య బోరేవాయ్య భండారు రాసినారు ారు కొమరలియ్య ముచ్చాల పీటలల్లా కొమరల్లి మాలయ్య ముచ్చాల పీటలల్లా కొమరలి మాలయ్య సకాని పెండ్లి పీటలు కొమరెల్లి మాలయ్య సకాని పెండ్లి పీటలు కొమరలి మాలయ్య దేవాతులేసినారు కొమరెల్లి మాలయ్య దేవాతులేసినారు కొమరలి మాలయ్య మల్లయ్య గూడనేమో కొమరెల్లి మాలయ్య మల్లయ్య గూడనేమో కొమరలి మాలయ్య పెళ్లి కొడుకు కొమరెల్లి మా పెలికొడుకు అయ్యనాడు కొంవెల్లిమాలెయా పెలికొడుకు అయ్యనాడు కొంవెల్లిమాలెయా పెలికొడుకు అయ్యనాడు కొంవెల్లిమాలెయా మా తల్లి పోగురమ్మ కొంవెల్లిమాలెయా మా తల్లి పోగురమ్మ కొంవెల్లిమాలెయా పెలికూతురయ్యనాలి కొంవెల్లిమాలెయా పెలికూతురయ్యనాలి కొంవెల్లిమాలెయా ముచ్చాల పోలు రాసి కొంవెల్లిమాలెయా ముచ్చాల పోలు రాసి కొంవెల్లిమాలెయా పోలైన రాసినారు కొంవెల్లిమాలెయా పోలైన రాసి పూతాన మౌడి కింద కొమరెల్లి మాలయ్య పుస్తలు కట్టినాడు కొమరెల్లి మాలయ్య పుస్తలు కట్టినాడు కొమరలియ్య సకానిలా గవు కొమరెలి మాలయ్య సకానిలా గవు కొమరలి మాలయ్య లగంబు అయ్యి నాది కొమరెల్లి గల్లు నేసినారు కొమరల్లి మాలయ్య గల్ నేసినారు కొమరలి మాలయ్య అదల గల్లు నేసినారు కొమరలి మాలయ్య గల్లు na ातराने कोरली मालयानी ातराने कोमर मालया मालैया मूडंनेमरली मालया मूडं How are you, everybody?